ఆమీది మీది నిజసుఖమరయలేము పామరపు చాయలకే భ్రమసిమయ్యా మనసున పాలుదాగి మదియించివున్నట్టు ననిచిగిలిగింతపు నవ్వినయట్టు ఎనసి సంసారసుఖమిది నిజము సేసుక తనివొంది ఇందులోనే తడబడేమయ్యా బొమ్మలాట నిజమంటా పూచిచూచిమిచ్చినట్టు తెమ్మగా శివమాడి తా తాదేవరైనట్టు ఇమ్ముల ఈ జన్మమందు కిందుమీదు నేరక పమ్మి భోగములనే తెప్పల తేలేమయ్యా బాలులు ఇసుకగూళ్ళు పసగట్టుగా ఆడినట్టు వీలి వెర్రివాడు గంతువేసినయట్టు మేలిమి శ్రీవెంకటేశము కొలువక ఏమూ కాలమూరకే ఇన్నాళ్లు గడపితమయ్యా